కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కృష్ణ తరంగిణి వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామ్ కుమార్ వినండి సాహితి కృష్ణ తరంగిణి ప్రత్యేక కార్యక్రమం య క్రాంతదర్శ్యయలిసి న ప్రవాహస్వాగతమని పిలిచే పూర్ణపుల్వ ప్రభా ప్రకాశమా సనాతన సాంప్రదాయాలకు అనేక దివ్యక్షేత్రాలకు సంగీత నాట్య కళలకు ఆలవాలమైన కృష్ణాతీరల్లో సాహిత్యము అత్యద్భుతంగా వెలుగొందుదు వేల సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణా తీర వాసులు ఎందరో ఎందరెందరో వెలలేని కావ్యాలు వెల్లయించారు పవిత్ర కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణాతీరల్లో వెళ్లి సాహిత్య సంపద గురించి వివరిస్తున్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు డాక్టర్ అర్దంకి శ్రీనివాస్ అబ్జస్ఫురేహయ శ్రీ విజ్ఞానసమగ్రయ కలుషరాజీవార్తిదజ్యోత్స్మయ ఆ వైరించికీ భార్యయై తలప ప్రత్యక్షంపు వాగ్దేవియై విశ్వేశ్వరియోప్ేష్పే కృష్ణరలో గొల్తున్ యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అన్నట్లుగా ముగ్గురు అమ్మలకు మూలస్వరూపమైన ఒక ఆది పరాశక్తి స్వరూపమే మన కృష్ణవేణి అని కవులు కీర్తించారు ఎన్నో మైళ్ల దూరం నుంచి గలగల పారుతూ ప్రవహించే మన కృష్ణవేణమ్మ ప్రవహించిన తీరంలో ఎన్నో ఎన్నో ఎన్నో సాహితీ ఘట్టాలు వెళ్ళి మొట్టమొదట మనం చూసినట్లయితే ప్రాకృతంలో అనేక కావ్యాలు శాతవాహనుల కాలంలోనే వెళ్ళి విరిశాయి గుణాక్షుడు శర్వవర్మ హాలుడు వీళ్ళందరూ కృష్ణాతీరంలో సాహిత్యాన్ని సృజన చేసినటువంటి వాళ్ళే వేదాంతాన్ని ఒక ఉచ్చ స్థితికి తీసుకువెళ్ళిన ఆచార్య నాగార్జునుడు దింగ్నాగుడు సిద్ధనాగార్జునుడు కుమారిల భట్టు గణస్వామి శ్రీపతి పండితుడు వీళ్ళందరూ మన కృష్ణవేణమ్మ తీరాన పరిడవిల్లిన కవి పుంగవులే తెలుగు సాహిత్యంలో అసలు కృష్ణా ప్రస్తావన ఎక్కడి నుంచి జరిగింది అని మనం చూస్తే కృష్ణా తీరంలో ఎందరో కవులు ఉట్టి అనేక కారణాల వల్ల అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుగులో केयूरबा चरित्र अनेतमकाव्य सृष्टिचे मंचन कृष्णातीरवाड़े गुंटूर प्राता चवि आवा भोजराजी अनेक गोप काव्या रचंतामुड़तीरम वाड़े विलसीता कृष्णवेणी मलाहारीणी भीमरथना धरित्रीय नदी त्रय अंतर्वेदी पवन क्षेत्र శోభనములకెల్లధర నివాసం బగు అని తన తండ్రి ముమ్ముడి తిక్క విభుడిని ప్రస్తావిస్తూ కృష్ణానది ప్రస్తావన చేస్తాడు తెలుగులో ఒక కథ చాలా సుప్రసిద్ధంగా ఉంది అందరికీ తెలుసు అదేంటంటే ఆవు పులి కథ ఆ కథలో మునుమును పుట్టెనాకునొక ముద్దుల పట్టి అతండు పుట్టి ఏడెనిమిది నాళ్లపాటి కలడింతియపూరియు మేయ నేరడు ఏజని ఏ జిడుబా రచన్గుడిపి్యనవచ్చ నన్ను పోయి రమ్మని సుకృతంబు గట్టుకొనుమన్నా దయాగుణములగన్ తేట తెలుగు పదాల పలుకుబడిని అద్భుతంగా ప్రయోగించిన కవులలో అగ్రగణ్యుడు అనంతమచ్చుడు మన కృష్ణవేణి తీరంలో విలసిల్లిన కవి తరువాత పరవస్తు కవి ఉత్తారక పంచగాభ్యుదయమనే కావ్యాన్ని రచించాడు ఇందులో ముఖ్యంగా కృష్ణాతీరంలో వెలసిన శ్రీకాకుళం అనే ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం గురించిన ప్రస్తావన ఈయన చేస్తారు ఇక జక్కన రచించిన విక్రమార్క చరిత్ర ఈ జక్కనే పెమ్మయ్య సింగధీమణి అనే పేరుతో కొన్ని పద్యాలు కూడా రచించాడు అవి కేవలం పద్యాలు మాత్రమే మనకు దొరుకుతున్నాయి శ్రీరాముని దయచేతను నారూఢి గసకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగజవులు బుట్ట నుడివసుమతి అన్న బద్య భూపతి కూడా కృష్ణాతీర ప్రాంత వాసి తెలుగు సాహిత్యంలో ఒక మేరునగ ధీరుళ్ళగా నిలిచిన శ్రీనాథ మహాకవి తాతగారు కూడా కృష్ణాతీరంలో ఉన్న కాల్పట్టణం అనే ప్రాంతానికి చెందినవాడుగా ఒక చాటు మనకు దొరుకుతుంది కనకక్ష్మాధర ధీరు వారిధి కాల్పట్టణాధీశుని అంటాడు శ్రీనాథుడు ఇది కాల్పట్టణం కాదు పాకల్ పట్టణం అని విమర్శకుల భావన అయితే శ్రీనాథుడు ప్రత్యక్షంగా కృష్ణవేణి నదిని ప్రస్తుతించకపోయినా చివరిలో పొట్ట చేత పట్టుకుని సంవత్సరాల ముదిమి వయసులో వచ్చి ఈ కృష్ణాతీరంలో ఉన్న బొడ్డుపల్లి గ్రామంలో ఉన్నాడని బొడ్డుపల్లిని గొడ్డేరి మొసపోతీ ఎట్లు చెల్లింతు టంకంబులేడునూర్లు అనే ఒక చాటు ద్వారా మనకి తెలుస్తోంది కృష్ణాతీరంలో వెలిసిన అద్భుతమైన కావ్యరాజాలలో శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యత ఒకటి రాయల కటకం మీదికి దండయాత్ర చేస్తూ మున్నే కళింగదేశ విజిగీషామనీషన్ దండెత్తిపోయి విజయవాటిన్ కొన్ని వాసరంబులుండి ఆంధ్ర మధుమధనుడగు శ్రీకాకుళనికేతను అక్కడికి వచ్చి హరివాసరోపవాసం బక్కడ గావింప ఆ పుణ్య దివసంబు చతుర్థయామంబునా అలా శ్రీకాకుళాన్ని సందర్శించి ఆముక్తమాల్యద కావ్యం రాయడానికి ఇక్కడే ప్రేరణ జరిగింది అని శ్రీకృష్ణదేవరాయల వారే సెలవిచ్చారు ఇక రాయలవారి అష్టదిగ్గజ కవులలో అయ్యలరాజు రామభద్రుడు కృష్ణాతీరంలో ఉన్న అయ్యంకి గ్రామవాసి సరే తెనాలి గ్రామ వాస్తవ్యుడు కృష్ణాతీరంలోనే వెలసిల్లిన గ్రామం ఇది తెనాలి రామకృష్ణుడు ఇక్కడివాడే పింగళి సూరన ఇక్కడివాడే విష్ణు పురాణాన్ని తెలుగులోకి అనువదించిన విన్నెలకంటి సూరన అలాగే బిల్వమంగళుడుగా ప్రసిద్ధి చెందిన లీలాసుకుడు ఈయన శ్రీకృష్ణ కర్ణామృతం అని రాశాడు ఒక కోవలోకి మనం ఆలోచించినట్లయితే మరో అద్భుతమైన శతక కాసుల పురుషోత్తమ కవి అని ఈయన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు క్షేత్రంలో దివ్య విభూతులతో వెలసిల్లుతున్న ఆ స్వామివారికి నిత్యార్చన అది కొంత లోటు ఏర్పడిందని నిందాస్థుతిపూర్వకంగా ఒక అద్భుతమైన శతకం రాశాడు అది ఆంధ్రనాయక శతకం చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా అనే మొగుటంతో నాగలిరో కలన్నకునిచ్చి ఇలా గొప్ప గొప్ప పద్యాల్ని ఈ శతకంలో మనం చూడొచ్చు అలాగే హంసల దీవి శతకాన్ని రచించినటువంటి కవి కూడా ఈయనే దూపగుంట నారాయణ కవి అని పంచతంత్రాన్ని అనువదించాడు ఈయన ఈయన కూడా కృష్ణాతీర వాసి కావ్యాలంకార చూడామణి అనే ఒక లక్షణ గ్రంథాన్ని విలక్షణంగా రచించిన విన్నకోట పెద్దన అలాగే ముదినేపల్లి గ్రామ వాస్తవ్యుడైన వల్లభాచార్యులు ఈయన వల్లభ భాష్యం పేరుతో వేదాంతంలో బాగా ప్రసిద్ధుడు ఇంకా వెన్నెల కంటి అలాగే ఒక లక్షణ గ్రంథకర్త వెల్లంకి తాతంభట్టు ఈయన కవిలోక చింతామణి అనే లక్షణ గ్రంథాన్ని రాశాడు అలాగే మాదయ కవి గుడివాడ వాస్తవ్యుడైన ఈ కవి మైరావణ చరిత్ర అనే అద్భుతమైన గ్రంథం మనకి ఈ తీరాన్నించే వచ్చింది ఇంకా మాదయ గారి మల్లన శ్రీకృష్ణ ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో వెలసిల్లిన కవి ఈయన కూడా రాజశేఖర చరిత్ర అనే కావ్యం రాశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా మన కృష్ణవేణమ్మ నది తీరంలో కావ్యతరంగాలతో పులకించినటువంటి మనల్ని పులకరింపజేసినటువంటి కవులు ముమ్ముడి వల్లభూపతి కంచర్ల అయ్యన సురభి మాధవనాయకుడు కానుకొల్లు అన్నమరాజు చేమకూర నారాయణ తీర్థులు కలిదిండి భావనారాయణ తురగా రాజకవి అయ్యంకి బాలసరస్వతి సిద్ధేంద్రయోగి గణపవరపు వెంకట కవి కొత్త లంక మృత్యుంజయ కవి ఈయన అచలాత్మజా పరిణయం అనే అద్భుతమైన కావ్యం రాశారు అలాగే భారతదేశంలోనే నాట్యానికి ముఖ్యంగా నృత్యానికి ప్రసిద్ధుడైన జాయాప సేనాని కూడా కృష్ణాతీర ప్రాంతవాసి ఇంకా శ్రీకృష్ణదేవరాయల యుగం తరువాత తంజావూరులో తెలుగు సాహిత్యం వెలసిల్లిందండి మన కవులే ముఖ్యంగా కృష్ణాతీర ప్రాంతంలో ఉన్న కవులే అక్కడికి వలస వెళ్లారు వాళ్లలో ముఖ్యంగా ముద్దుబళని రంగాజమ్మ వీళ్ళందరూ కృష్ణాతీర కవయిత్రులు సరే ఇక మొవ్వా వరదయ్య గారు క్షేత్రయ్య పేరుతో పద సాహిత్యాన్ని పుంఖాలుగా అద్భుతంగా రచించారు ఆయన కూడా కృష్ణాతీరంలోని మొవ్వ గ్రామ సిద్ధేంద్ర యోగి గారు ఉండనే ఉన్నారు ఆయన కూచిపూడి నాట్యంలో సిద్ధహస్తుడు ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే ఎందరో కవులు ముఖ్యంగా తెలుగు పద్యాన్ని జన ఒక నదీ ప్రవాహంలాగా కలిపిన అద్భుతమైన కవులు తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందినటువంటి కవులు కళాప్రపూర్ణ బిరుదాంకిదులు చల్లపిల్ల వెంకట గారు వీరు కూడా కృష్ణా తీర ప్రాంత వాసి శ్రవణానందం కామేశ్వరి శతకం బుద్ధ చరిత్ర వంటి అద్భుతమైన కావ్యాలు రాశారు ఇంకా బందరులో నివసించినటువంటి శిష్ట నరసింహ శాస్త్రి గారు కాశీ మచిలీ కథలతో జానపద కథలకు ఒక కావ్య గౌరవాన్ని కల్పించిన మధిర సుబ్బన్న దీక్షితులు గారు ఎక్కడో నివసించలేదండి మన మచిలీపట్నం ప్రాంతవాసి అలాగే ఆగిరిపల్లి గ్రామంలో నివసించిన సూరి మార్కండేయ శాస్త్రి గారు పెద్ద కళ్ళేపల్లి ప్రాంతానికి సంబంధించి వేటూరి సుందర శాస్త్రి గారు కదళీ మహాత్వం అనే ఒక అద్భుతమైన గ్రంథం రాశారు కృష్ణా తీరంలోనే ఉంది కుంచెనపల్లి ఆ గ్రామంలో కూచి నరసింహం గారు అనే ఒక కవి అలాగే వెంకన్నపాలానికి సంబంధించిన చదలవాడ సుందర్రామశాస్త్రి గారు వీరు తెలుగు కావ్యాలకు ఎన్నో వ్యాఖ్యలాలను సంతరించారు తిరుపతి వెంకటకవుల శిష్యులై తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠాన్ని సంతరింపజేసిన అద్భుతమైన పండిత కవి ఆధునికులలో నవీనుడు నవీనులలో ఆధునికుడు ఎన్నో ప్రక్రియల్ని తన కలం జాలువారేలా రచించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా కృష్ణాజలాల పుణ్యతీర్థాన్ని సేవించిన భక్తితో శక్తితో కవిత్వాన్ని రచించారు రామాయణ కల్పవృక్షం అనే ఒక పవిత్ర గ్రంథాన్ని తెలుగు సాహిత్యానికి అందించారు మరల నిదేల రామాయణం మళ్ళీ మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నామంటే ఎంతో అద్భుతమైన విశ్లేష చేసి తనదైన అనుభూతి తనది గానా రామ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా రచించినా అది ఎంతో పుణ్యప్రదమైనదని చెప్పి ఎంతో అద్భుతమైన కావ్యాన్ని రాశారు చిన్న కథలు రాసినా నవలలు రాసినా ఏ కావ్యం రాసినా విశ్వనాథవారి కవిత్వంలో పలుకుబడి తొణికిసలాడుతూ ఉంటుంది అంత గొప్ప శక్తి కళానికి రావటం బహుశా నేను అనుకోవటం కృష్ణవేణి తరంగిణిలో ముంచి రచించుంటారేమో వారు అంతే పలుకుబడి కలిగిన మరొక కవి జాషువా గారు గుర్రన్ జాషువా గారు అద్భుతమైన కవిత్వ సంపదతో సామాజిక న్యాయం కోసం పోరాడి తన అస్తిత్వవాదంతో కవిత్వాన్ని ఆయుధంగా మలిచిన కవి జాషువాగర్ సగరచక్రవర్తుల అంకసీ మను నిలిపినట్టి సాధ్వి భారత మాతను ఎంతో ఉన్నతంగా కీర్తిస్తూ మాతలకు మాత సకల సంపత్ సమేత మాతలందరికీ మాత అయిన నా భరతమాత ఎంత గొప్ప భావనని సహజమైన భావనని అందించిన కవి జాషువా కూడా మన కృష్ణా తీర ప్రాంత ఇక ఆధునికుల్లో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు మొట్టమొదట ఆంధ్రపత్రికకు బందరులో సంపాదకత్వ బాధ్యత వహించి అనేక వ్యాసాలతో తెలుగు వాళ్లకు సుప్రసిద్ధులు అలాగే నాదేళ్ల పురుషోత్తమ కవి హంసలదీవి వద్ద గల సీతారామపుర అగ్రహారం వీరి జన్మస్థానం వీరు బహు గ్రంథకర్త ఎన్నో కావ్యాలు రాశారు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కూడా మచిలీపట్నానికి సంబంధించిన వారే సాంఘిక సమస్యలపై అనేక వ్యాసాలు రాశారు పువ్వాడ శ్రీరామదాసు గారు గోనుగుంట్ల నాగభూషణం గరికబర్తి కోటయ్య కిలాంబి గోపాలకృష్ణమాచార్యులు పావులూరి శంకర నారాయణ ప్రతివాద భయంకరం వెంకటాచార్యులు వావిలాల వాసుదేవ శాస్త్రి కోటమరాజు నాగయ్య వల్లూరి జగన్నాథ పండితుడు చదలవాడ సుందర రామ శాస్త్రి ఇలా ఆధునికానికి ప్రాచీనానికి మధ్య కాలంలో అటు సంప్రదాయ కవిత్వాన్ని ఇటు ఆధునిక కవిత్వాన్ని కవిత్వంలోను వివిధ ప్రక్రియల్లోను అందించిన వాళ్ళు ఎందరో కృష్ణాతీరంలో ఉన్నారు కృష్ణవేణీ తరంగిణి దివ్య పుష్కర స్నానము పుణ్యప్రదము కృష్ణవేణీతరంగిణి దివ్య తీరాన దాన ధర్మము సేయ ధన్యమగును కృష్ణవేణి తరంగిణి దివ్యతమున ఇలా కృష్ణవేణీ తరంగిణీ దివ్య కథలను శ్రవణము చేసిన సాధు సాధు కృష్ణవేణీ తరంగిణి గీతములను పవనం ముగ పాడిన బాగు బాగు కృష్ణవేణీ తరంగిణి కృపకు పాత్రము కన్నను స్వర్గము జగతి గలదే ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు సాహిత్యంలో వెలసిల్లిన కవులందరినీ ఒక్కసారి స్మరిస్తూ పుణ్యప్రదమైన పుష్కర స్నానాన్ని ఆచరించడం ఎంతో ఫలదాయకం అని కవులందరూ కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు కృష్ణామాహాత్వం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని తాతంబట్టు గురుమూర్తి శాస్త్రి గారు రచించారు ఇందులో కృష్ణవేణిని సాక్షాత్తు సరస్వతీ స్వరూపంగా వర్ణిస్తూనే ముగురమ్మలకు మూలపుటం అయిన ఆది శక్తికి స్వరూపంగా చెప్తున్నారు కృష్ణవేణి తరంగిణికి కొన్ని అద్భుతమైన దివ్య శక్తులు ఉన్నాయి పావన గుణానుభవం అనే ఒక శక్తి అంటే పవిత్రతా గుణాన్ని లక్షణంగా కలిగి ఉన్న నది ఇది కొన్ని కొన్ని ప్రవాహాల జంటలు అనేక తీరాలలో ప్రవహిస్తూ ఉంటాయి అంటే ప్రవాహాల జంటలు అనే చేతులతో క్షేత్రాలలో ఉన్న తైవాన్ని అర్చిస్తూ ఉంటుంది కృష్ణవేణమ్మ అంత పుణ్యప్రదమైనటువంటి నది ఇందులో స్నానించిన వాళ్ల బాహ్యాభ్యంతర పాపాలను పోగొడుతుంది మానసిక కాలుష్యమే అనే బాహ్య వాగ్రూప కాయిక కాలుష్యాలకు కూడా కారణం కాబట్టి ఆ కాలుష్యాలన్నింటినీ పోగొట్టే నది అని మన కవులు కీర్తిస్తున్నారు ఇంకా చిట్టా బాలకృష్ణ శాస్త్రి గారు లక్ష్మీనాథ సహస్రం అనే అద్భుతమైన కావ్యం రాశారు ఉమా రంగనాయకులు మచిలీపట్నంలో నివసించేవారు వీరు పురుషార్థ అనే పత్రికను కూడా నడిపారు ముప్పై నాటకాలకు పైగా రచించిన మల్లారి అచ్యుతరామ శాస్త్రి గారు వీరికి నాటక చక్రవర్తి అనే బిరుదు ఉంది వీరు కూడా మచిలీపట్నం వాస్తవ్యులే దివి గోపాలాచార్యులు గారు దివి తాలూకాలోని భావదేవరపల్లి గ్రామ ప్రాంత వీరు ఆయుర్వేదాంగ శల్యతంత్ర గ్రంథం ఒక విశేషం ఏంటంటే కృష్ణా తీరంలో వెలసిల్లిన కావ్యాలు ఆది నుంచి చూసుకున్నట్లయితే సామాజికమైన కావ్యాలు వెలసై శాస్త్ర గ్రంథాలు వెలసై వేదాంతపరమైన గ్రంథాలు వచ్చాయి అలాగే కవిత్వం గురించి చెప్పాలంటే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు పుంఖాను రచనలు వచ్చాయి అలాగే స్వాతంత్ర్యోద్యమ కాలంలో స్వాతంత్ర్యోద్యమంలో నడుం ముందుకు నడిచినటువంటి దేశభక్తులు దేశభక్తిని ప్రేరేపించే కవులు ఎన్నో అద్భుతమైన కవితల్ని పద్యాల్ని అలాగే గేయాల్ని రచించి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపారు కాశీ కృష్ణాచార్య నడయాడే సరస్వతి అంటారు బహుశాస్త్ర పండితులు వీరు వీరు కూడా కృష్ణాతీర ప్రాంత వాసి తెలుగులో కవయిత్రులలో బండారు అచ్చమాంబ అవలా అబలా సచ్చరిత్ర రత్నమాల అనే పేరుతో అలాగే స్త్రీ విద్య ఎన్నో వ్యాసాలు రాసి సామాజిక చైతన్యాన్ని కల్పించినటువంటి కవయిత్రి ఈవిడ ఈవిడ కూడా కృష్ణాతీర ప్రాంత వాసి అని చెప్పుకోవడం కృష్ణాతీరంలో వెలసిల్లిన సాహిత్యానికి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది ఆధునిక యుగంలో కూడా ఎన్నో వాదాలు వచ్చాయి ఆ వాదాలలో కూడా కృష్ణాతీరం నుంచి ఒక ప్రత్యేకమైన కంఠస్వరం వచ్చింది ఇప్పటికీ కూడా వస్తూనే ఉంది ఎన్నో మైళ్ళు దాటి కొండల్ని కోనల్ని దాటి కృష్ణానది ఎలా అయితే ప్రవహించిందో తెలుగు సాహిత్యంలో కూడా ఆది నుంచి మనం తిలగించినట్లయితే అంతే వైభవంగా సాహితీకృష్ణాతరంగిణి కూడా ఉప్పొంగింది తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన గ్రంథంగా మనం భావించే ఆముక్త మాల్యద గ్రంథం ఈ ప్రాంతం నుంచే ఆవిర్భవించింది ఎన్నిను గుర్తునన్న విను మేమును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలిజెప్పుము ఎప్పుడో ఒక పురుష అర్చకస్వామి ఇస్తున్నటువంటి మాలల్ని స్వీకరించి స్వీకరించి ఒక ఏవతో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయల వారి కళలో కనిపించి ఎప్పుడో శ్రీరంగంలో జరిగినటువంటి గోదా కళ్యాణానికి సంబంధించిన కథను నువ్వు చెప్పవయ్యా అని అడిగాడట అంటే తన కావ్యాన్ని రచించడానికి కావలసిన అద్భుతమైన ప్రతిభా పాండిత్యాలు ఉన్న ఈ కన్నడ చక్రవర్తిని ఇదిగో ఆంధ్ర చక్రవర్తి అయిన ఆంధ్ర మహావిష్ణువు కోరడం తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆ ఘట్టానికి వేదిక అయినది మన కృష్ణవేణి తీర ప్రాంతమే అని చెప్పుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది శ్రీ కమణీయ ఉదారతదో పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులక్షత పైకి దోచి అస్తోకతనందుదో జనన శోభి వెంకట భర్త గుల్చెదన్ అని ఈ కావ్యాధి పద్యంతో ప్రారంభించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యానికి అద్భుతమైనటువంటి ఒక కావ్యాన్ని అందించాడు వసుచరిత్రలో భట్టుమూర్తి గారు నది గురించిన ఒక ప్రస్తావన చేస్తారు ఆ నది లక్షణాలన్నీ మన కృష్ణవేణి తరంగిణికి కూడా ఉంది జీవనమెల్ల సత్కవినిషేవితము ఆ నది పెంపు నుంపక్యమే మన కృష్ణానది పెంపు ఔన్నత్యాన్ని నుతించటం శక్యమే ఎవరి వల్ల అవుతుందా జీవనమెల్ల సత్క వినిషేవితము జీవనం అంటే నీరు బ్రతుకు అని రెండు అర్ధాలు ఉన్నాయి మన కృష్ణవేణి తరంగని ప్రవహించిన చోట అల్లా సత్కవి నిషేవితము కవి అన్న శబ్దానికి కవిత్వాన్ని రచించేవాడు అని ఒక అర్థం తీసుకోవచ్చు ఇంకొక అర్థం నీటి ఎందుకంటే నది అన్న తర్వాత నీటి ఉంటాయి నది పరంగా తీసుకున్నట్లయితే నీటి కాకులకు కృష్ణవేణి అలా కాకుండా ఇంకొక అర్థంలో కృష్ణవేణి ప్రవహించిన ప్రతి చోటా అద్భుతమైన కవులు కావ్య సృష్టి చేశారు కాబట్టి కృష్ణవేణి జీవనమెల్లా సత్కవి నిషేవితమే సత్కవులకు ఆధారభూతురాలైనది మన కృష్ణవేణి ఆ ఆశయమేల్లా అచ్చత పావనత గభీరతల సరే కృష్ణవేణి తరంగిణి ఆశయమంతా స్వచ్ఛతకు పావనత్వానికి గాంభీర్యానికి పట్టుకొమ్మ ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయ త్రికాల ఫలదేశికములు ఎక్కడెక్కడైతే కృష్ణవేణి తరంగిణి ప్రవహిస్తుందో నడకలు నడుస్తుందో ఆ నడిచిన చోటల్లా మూడు కాలాలకు సంబంధించినటువంటి అద్భుతమైన ఫలాలను అందించే దివ్య నది నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లు ముక్తావళికి అంటే మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళకి అర్ఘ్య పాద్యాదుల ద్వారా ఆధారభూతురాలవుతోంది విభ్రమాస్పదం అవుతోంది అలాగే నది తర్వాత ఆ నీళ్లల్లో ముత్యాలు ఎలాగో ఉంటాయి చెప్పక్కర్లేదు ఇలా ఎందరో కవులు కృష్ణవేణిని కీర్తించారు తెలుగు సాహిత్యంలో కథాకావ్య సృష్టిలో అగ్రగణ్యులు కృష్ణాతీరంలో నిలిచారు అలాగే తెలుగు సాహిత్యంలో ప్రబంధాన్ని ప్రవేశపెట్టి అసలు ప్రబంధం అనగానే సర్వ లక్షణ లక్షణోపేతంగా ఉండే ప్రబంధాన్ని తీర్చిదిద్దిన ప్రబంధ రాజాలు కృష్ణవేణి తీరంలోనే వెలిచాయి అలాగే అత్యంత ప్రాచీన కాలంలోనే వేదాంతపరమైనటువంటి గ్రంథాలు కూడా వచ్చాయి ఆధునిక కాలంలో జాతీయోద్యమ స్ఫూర్తితో ఆధునిక రచనలు చేసిన కవులు ఇక్కడ ఉన్నారు అలాగే స్వాతంత్ర్యానంతరం ఆధునిక కవిత్వంలో కూడా స్త్రీవాద కవిత్వం విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం తరువాత దళిత కవిత్వం మైనారిటీవాద కవిత్వం ప్రాంతీయ కవిత్వం ఆ తరువాత ప్రపంచీకరణ కవిత్వం అస్తిత్వవాద కవిత్వం ఇలా ఎన్ని కవిత్వ శాఖలు వచ్చినా ఆ శాఖలన్నిట తీర ప్రాంతంలో ఉన్న కవులు ఎంతో ఉత్తేజంతో ఉల్లాసంతో కొత్త తెలుగు సాహిత్య లోకానికి అందించారు ఇంత అద్భుతమైనటువంటి నడకలు కలిగిన ఈ కృష్ణవేణి తీర ప్రాంతంలో వెలిసిన సాహిత్యాన్ని సూక్ష్మంగా చెప్పాలి అంటే కేవలం విహంగ వీక్షణం చేయడం తప్ప గొప్ప గొప్ప కవులను ప్రస్తావన చేసుకుంటూ స్థాళీపులాక న్యాయంగా మీ ముందుంచుతున్నానుగా జాలగు తగలు ముత్యాల పేరులు గాగా మురువగు వెలి వెలిదమ్మి మొగముగా దోరంపు తామర తూట్లు చేతులుగా అలతేటి చాల్పును గారుగా బలులో తుసుడి ఎపొక్కిలిగా మిక్కిలి కొమరైన చిందంబు కుతికగా కప్పు గల నాచుకొప్పయిన కొప్పుగా మేతలిడున చలిరు వంకమూతి మేతలిడునకమూతి గణవ రాణతులకించు పూదీగ వినెగా పలుకుటెలనాగయుబోలే అలరి మురియు మన కృష్ణవేణి సాక్షాత్తు పలుకు టెలనాగలాగా మురుస్తోంది అంటున్నాడు అంటే సరస్వతీదేవి సాక్షాత్కరిస్తోంది కృష్ణవేణి స్వరూపాన్ని చూసినట్లయితే క్షోణిప ఆతడు గంచే ేణిని పశుప్రభురాణిని కృష్ణవేణిని ఆనందసుందరీ చాతుర్యం అనే గ్రంథంలో కృష్ణవేణిని సాక్షాత్తుగా పశు ప్రభురాణిని గంగా స్వరూపంగా భావించి సాక్షాత్తు పరమశివుడికి భార్యగా కవి నుతిస్తున్నాడు ఎట్లా ఉందట దీర్ఘవేణి కృష్ణవేణి నల్లని దీర్ఘమైనటువంటి కేశాలు కలిగిన తరగలే కేశాలుగా కలిగినటువంటి నది అటువంటి అద్భుతమైన నదిని ఈ సాహితీ కృష్ణ తరంగిణి కార్యక్రమంలో ఒకసారి స్మరించుకుంటూ దీనిని సక్కగా మనసులో ధరించి పవిత్రమైన కృష్ణవేణి జలాలలో పుష్కరస్నానం చేసి అలాగే ఆనందంతో అక్షర సాహితి పుష్కర స్నానం కూడా చేద్దాం సజిబతో అబుజి బియ్ నీ తులు పుష్కరీ నా పుష్కరీ తెలుగు భాషిక తెలుగు జాతి ప్రకాశమ తరతనాయుగ యు తెలి తెలుగు నవి హంగమా చరితల రాష్ట్ర ప్రగతి చిన్నమావ నవో राज धग धग ध मेरी चेत चतु तेलुगु पुण्यमा के धरण्यमा के शीलमा के कृष्णा पुष्क साहिति कृष्ण तरंगिणी प्रत्येक कार्यक्रम विन अद्दी श्रीराणि हादतीय वार विभाग